హరి ఓ శ్రీ గురువ్యో నమ బ్రహ్మానం పరమసుపదం జ్ఞానము న్ద్వాతి గగనదృశం సమస్యాక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ ధీ సాక్షిభూతం భావా శ్రీ గుణరం సద్గరు నమో విద్యా సాంప్రదాయ కతృభ్యో వంశిభ్యో మహాభ్యో శిసమాం వ్యాసశంకర అస్మదాచార్య పర్య సద్గరు పరబ్రహ్మణే నమ హరి ఓ శ్రీ గురు నమ తనుతో వచ్చిన ఎరుకే తను తను అనుచూ తనను తానని ఎరుగు తను బాసిన మీదట తన నా దేహమును రెంటినీ తానెరుగదప్పుడు అది గనుక తా లేదప్పుడు అనుమానరహితమిందు అచలామున్నాలి కంటే తన మాట తలపోయ తనకే సిగై తనను తానెరుగదపుడు అది కనుక తా లేనే లేదెడూ తనుతో వచ్చిన ఎరుకే తనువును తనువనుచు తనను తానని ఎరువును తనువును వాసిన మీదట తన నా రెంటిని తానెరుగదప్పుడు అది కనుక తా లేనే లేదప్పుడు అనుమానరహితం అనుమానరహితమంద అచలం ఉన్నది కంటే తన మాట తలపోయ తనకే సిగ్గై తనను తానెరుగదప్పుడు అది గనుక తా లేనే లేదప్పుడు ఈ కందార్థంలో తనువు ఎరుక ఈ రెండింటినీ వాటి యొక్క మూలాన్ని విచారణ చేసి ఎలా లేనిదని నిర్ణయించాలో నిరూపిస్తున్నాను దేహదారులకెల్లా సమం శరీరము ధరించినటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని సమమైనటువంటి లక్షణాలున్నాయి అవి ఏమిటి అంటే క్షుత్వి పాశాలస్య నిద్ర తమసాజులు ఆకలి దప్పిక నిద్ర తమోగుణ ప్రభావం వల్ల ఏర్పడినటువంటి మృత్యు భయం ఇవి శరీరధారులకెల్లా సమములు కాబట్టి ఏ శరీరమైనా వాటన్నింటికి ఈ రకమైనటువంటి ప్రవృత్తి ధర్మం ఉంటుంది అంటే శరీరం అనేటటువంటిదే కనుక లేకపోతే ఈ ప్రవృత్తుల దేనితోనూ పని లేదు ఇక ప్రారబ్ధకర్మ ప్రారబ్ధకర్మ అని వేదాంత పరిధిలో కర్మసిద్ధాంతాన్ని అవగాహన అయ్యేటట్లు చేయడం కోసమని నిష్కామ కర్మ స్థితికి ఎదగడం కోసమని కర్మ సిద్ధాంతాన్ని బోధించారు కానీ కాలాంతరంలో ముఖ్యంగా నీటి కాలంలో దురాచారం నుంచి సదాచారానికి మారవలసిన వాళ్ళు సదాచారాన్ని పాటించేవాళ్ళు నిష్కామకర్మకి ఎదగవలసినటువంటి వాళ్ళు కర్మఫలం అనే పేరిట ఎగ్జామ్షన్ అంటే మినహాయింపు కోరుతున్నారు ఏం చేస్తాం ప్రారంభకర్మ అట్లా ఉంది అంటాడు అంటే దాని అర్థం తెలిసి తిప్పుకోలేకపోవడం అనేది అందులో కనబడుతుంది కర్మ యొక్క ఫలాన్ని అనుభవించేది ఎవరు అంటే నేనే ఎందుకని అంటే కర్తను నేనే కాబట్టి అది సత్కరమైన దుష్కరమైనా అనుభవించవలసిన ఫలితం నేనే అనుభవించాలి అది ఏ రూపంలో అయినా కావచ్చు అది సుఖరూపంలోనే కావచ్చు దుఃఖ రూపంలోనే కావచ్చు కానీ ఫలితం అనేది మాత్రం కర్త అనుభవించాలి కదా అది సృష్టినీయం అంటే సమిష్టినీయం అంటే ఉదాహరణ జరుగుతుంది ఇప్పుడు సూర్యుడి చుట్టూత ఉన్నటువంటి తిరిగే గ్రహాలు వాటి వాటి కక్ష్యలలో అవి తిరుగుతాయి ఉంటే మరి ఇప్పుడు నిజంగా భూమి మీద ప్రభావశీలమై పనిచేస్తున్నది ఎవరయ్యా అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహమా సూర్యుడికి అతి దూరంగా ఉన్న గ్రహమా అని విచారణ అంటే ఎక్కడో చివర ఉన్నాయి నెప్ట్యూన్ ప్లూటో అవి ఛాయాగ్రహాలని వాటి ఇమేజ్ సరిగ్గా మనం క్యాప్చర్ చేయలేమని గుర్తించలేకపోతున్నామని వాటికి అలా పేరు పెట్టాం అయితే ఈ ఛాయాగ్రహాలు మరి ఉన్నాయో లేవో ఇంకా అట్లాంటివి ఎన్నున్నాయో కూడా మరి వాటి ప్రభావం భూమి మీద ఉందా అంటే అవి చాలా దూరంలో ఉన్నాయండి एन कंटे अति दगर उभाव गुरत्वाकर्षण शक्ति आ भूमि मीद पड़े अवकाश होख्य भूमिकेटे वे रेडलैदगा्रह ओक प्रभाव भूमि मीद चालुदेश दाइरत्वाकर्षण शक्ति चाल ఇంకా ఇప్పటికీ బ్రహ్మాండం ఏర్పడి దరిదాపు నాలుగున్నర బిలియన్ సంవత్సరాలు అయిన తర్వాత కూడా గురుగ్రహం చల్లారలేదు అంటే మండిపోతూనే ఉంది అది మొత్తం వాయు రూపంలోనే ఉంది ఇంకా ఘనీభవించలేదు ఘనీభవన స్థానానికి రాల కాబట్టి ఎవరైనా సరే ఆ గురుగ్రహం మీదకి వెళదామంటే ఇంకా మెడబడి రాడు ఏదైనా ఒక రాకెట్ వేసుకు వెళ్ళినా ఆ రాకెట్ గురుగ్రహానికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉండగానే ఆ గురుగ్రహం నుంచి విడుదలయ్యేటటువంటి శక్తి తరంగాలకి మండి మాడి మసైపోతుంది భస్మైపోతుంది కాబట్టి ఆ గురుగ్రహం యొక్క ప్రభావం అంత ఏది ఏది మనలేదు కానీ భూమి మీద ఎనభై లక్షల జీవరాశులు బతికేస్తున్నాయి మరిప్పుడు ఈ బతుకుతున్నవాడెవడు ప్రతి శరీరంలో నేను నేను అంటున్నవాడెవడు శరీరం ఎవడు శరీరమును నేనంటున్నవాడెవడు ఈ జగత్తుని నేనంటున్నవాడెవడు ఈ బ్రహ్మాండమును నేనంటున్నవాడెవడు ఒకే నేనా ఇన్ని నేనులు ఉన్నాయా అంటే అమీబా నేను వేరే చేపకు నేను వేరే మొసలికి నేను వేరే అలాగే పక్షులకు నేను వేరే అలాగే భూచరాలకు నేను వేరే అలా ఏ చరాలకు నేను నేను ప్రతిదానికి నేను నేను నేను నేను నేను అంటూ ఇని నేను ఉనయా ఇలా విచారణ చేయడం మొదలుపెట్టారు మహర్షి గమనించారు ఏ జీవికి ఆ జీవి జన్మత పుడుతోంది కొంతకాలం ఉంటోంది ఆ తర్వాత మరల లేకుండా పోతుంది కాబట్టి ఏ జీవి శరీరం చూసినా పంచభూతాల చేత ఏర్పడింది మానవునికి అతి దగ్గరగా ఉన్న అవయవ వ్యవస్థ కలిగినటువంటివి ఎలుకలు అలాగే కోతులు అలాగే ఆవులు ఇట్లాంటివి మానవ నిర్మాణ వ్యవస్థకు అతి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనుషుల మీద ప్రయోగించాలంటే ముందు ఎలుకల మీద ప్రయోగిస్తారు వాటిలో వచ్చే తేడాలు పాడాలని గుర్తిస్తారు గుర్తించి దానికి మళ్ళీ వైద్యం చేస్తే అది ఎట్ట తట్టుకుందో తెలుసుకుంటారు ఇట్లా జాగ్రత్తగా ముందు ఆ జీవరాశుల మీద ప్రయోగించి ఇప్పుడు మనం వాడుతున్న మందులన్నింటినీ అట్లా కనిపెట్టే సరే బాగుంది ఇది నూతన అధునాతనమైనటువంటి ఇంగ్లీషు వైద్య విధానాన్ని చేపట్టిన పరంపర మరి ఈ అనారోగ్యం పాలవుతున్న నేనెవరు आरोग्या पुद्तना नेवीड ने प्रश्न अवसर एंकंटे शुद्ध्याधिश्चिता प्रतिदिन भिष्क्षषं भुज्यता कौपीन पंचक लेकिन यति पंचकनी शंकर भगवत्न अंदर एट्ला जीव आहार विषय में इलाज సూటిగా చెప్పేశారు క్షుద్వ్యాధిశ్చికి ఎంత సూటి అయినటువంటి మాటలో సాధకులైన వాళ్ళు ఈ మాటని బాగా పడుకోవాలి పుడుతూనే ఆకలనే వ్యాధితో పుట్టేటట్టు వీడికి వేరే వ్యాధి అవసరం లేదు అన్ని వ్యాధులకి మూల ఆకలే ఆ ఆకలిని మాన్పాలి అంటే అన్నం అనే ఔషధం వేయాల్సిందే దానికి వేరే వేరేవో వేస్తానంటే లాభం లేదు అన్నం అంటే అన్నమని కాదు ఆహారం కాబట్టి ప్రతిదినం ఆహారాన్ని ఎట్లా భుజించాలయ్యా అంటే ఒక వ్యాధికి ఔషధం ఏ మాత్రలో వేస్తున్నామో అలాగే వేయాలట సరే మనకు దొరుకుతున్నాయి కదా అని భోజ్య చోష్య పదార్థములను మధ్య మధ్యే పానీయములను అర్పిస్తూ పోయామనుకోండి అప్పుడు కొంతకాలానికి ఆహారమే నిన్ను భుజించడం మొదలుపెట్టి మానవులందరూ ఏమనుకుంటారంటే తాము ఆహారాన్ని భుజిస్తున్నామని వారందరి అభిప్రాయం అది ఎంతవరకు సత్యమయ్యా అంటే తగినటువంటి బరువు తగిన ఎత్తు తగినటువంటి ఆరోగ్యం వచ్చేంతవరకు అది సత్యమే వికాసం వచ్చేంతవరకు సత్యమే ఇహా ఆ తర్వాత తినేదంతా కూడా అది వీణి తింటా మొదలు పెడుతుంది కాబట్టి మానవులు ఆహారం తీసుకునేటప్పుడు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి శుద్ధ్యాధిశ్చికి ప్రతిదినం భిక్షౌషం భుజ్యత ప్రతిరోజు భవతి భిక్షాన్ దేహి మాతాన్న పూర్ణేశ్వరీ అని ఈశ్వరుని ముందు భిక్షా పాత్ర పట్టుకుని నిలబడవలసిందే ప్రతి జీవి కూడా ఈ అష్ట ప్రకృతులు అనేటటువంటి ఈశ్వరుని ముందు భిక్షాందేహి అనవలసిందే ఆ అష్టప్రకృతులు కనుక నీకు ఆహారాన్ని గనక ఇవ్వకపోతే అవి ఇవ్వబ అవి గనక నీకు స్వీకరించే పరిస్థితి లేకపోతే నీ జీవనం జరిగే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ఈశ్వరుని ఎడల కృతజ్ఞుడివై ఉండాలి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే భౌతికంగా చూస్తే అష్టప్రకృతులు पंचभूता मनसु बुद्धि अहंकार अरे अव्यक्तंग चूस्तेशानसर्व विद्यासर्वभूतां ब्रह्माधिपतिर्ब्रहणोधिपति शिव मे अस्तु सदा शिव काबट्टी अदेम अव्यक्त रूप जाग्रतगा मन प्रत्यक्ष ज्ञाने पराना अपरोक्षाभूति की गक मन एदे ఈ అవ్యక్తము దానికి అవతలున్న బ్రహ్మము అంతేగాని బ్రహ్మము వలన అవ్యక్తం వచ్చిందని అచల పరిపూర్ణ రాజయోగం ఒప్పుకో అవ్యక్తము నుంచి అంతా వచ్చేసింది అవ్యక్తన్మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయు వాగ్ని అగ్నయోరాప ఆపృథివీ పృథివీయోరం అన్నం యోర్జీవ ఇలా క్రమ సృష్టి అంతా సృష్టి ధర్మం ప్రకారం జరిగిపోతుంది కాబట్టి సర్వజీవుల యొక్క బుద్ధి గుహ ఒకటి ఉంది సర్వజీవులలో కూడా బుద్ధి గుహ అనేది ఒకటి ఉందట ఆ బుద్ధి గుహలో ఉన్నారట ఎవరయ్యా అంటే గురువు దేవానాంచునా గుం కాంచ సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ బృహస్పతి యొక్క కరుణ ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం కనుక సరిగ్గా పనిచేయకపోవడం ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వలన అజ్ఞానం బాగా బలపడుతుంది భ్రాంతులు బాగా బలపడతాయి భ్రమలు బాగా బలపడతాయి ఏవి లేవో అవే ఉన్నాయని తలవడం ప్రారంభిస్తాడు ఎంతగా గట్టిగా తలుస్తాడయ్యా అంటే అవే సత్యమని ఈశ్వరుడు అసత్యం బ్రహ్మము అసత్యం జరుగుతున్నటువంటి అజ్ఞానావృతమైనటువంటి జీవనమే సత్యం అని అందులో కూరుకోలేదు కారణం ఏమిటంటే ఈ బుద్ధి గుహలో గురుకరుణ లేకపోవడం చేత మేలుకోవాలన్నమాట మేలుకుంటే కానీ అది ఒకసారి విధిలించి వదలపడేసి మేలుకుంటే అదంతా ఎలా తప్పో ఎలా మానవ జీవనానికి వ్యతిరేకమో తెలుసు కాబట్టి మనిషి పుట్టిన దగ్గర నుంచి తనను తాను ఎరిగేటటువంటి పనిలో పడ్డాడు ప్రసవ వేదన నుంచి మరణ వేదన వరకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తన యొక్క పరిమితులు తాను ఎరిగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తల్లి యొక్క గర్భాశయాన్ని కాళ్ళతో తంటూ ఉంటాడు అంటే తన యొక్క పరిమిత ఆవరణ ఆ గర్భకోశపు ఆవరణ ఎంత ఉందో తెలుసుకుంటాడు అనమాట ఇంకా తాను వికాసం చెందడానికి అవకాశం లేదు అనేంత వరకు పెరిగి ఇక అక్కడి నుంచి ప్రయత్నం చేస్తాడు ఆ బయటపడే ప్రయత్నానికి ప్రసవ వేదన అని పేరు దానికి కారణం ప్రసూతి వాయువు ఆ ప్రసూతి వాయువు ప్రచోదనం అనేది ప్రాణపాన వాయువుల సంఘాతం చేత జరుగుతుంది సమాన వాయు సంఘాతం చేత కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఈ మూడు కూడా కలిసి ఆ ప్రసూతి వాయువును ఉత్పన్నం చేస్తాయి ఆ తద్వే తద్వారా ఏర్పడినటువంటి ప్రసవ వేదన వలన ఆ శరీరం బయటపడుతుంది పంచభూతాత్మకమైన ప్రకృతిలో మొదటి శ్వాసను తీసుకోవడం ప్రారంభిస్తుంది భౌతికంగా అక్కడ మొదలు పెట్టాడట ఏంటి తెలుసుకోవడం ఎలా పిల్లాడు ఏడవలేదండి పిల్లాడు ఏడవలేదు ఏడవడం కాదు పిల్లవాడికి ఏడవడానికి వాడికి అప్పుడే సుఖదుఖాలు తెలియవు మనో లేదు విషయ వికాసం లేదు అదొక ప్రతిచర్య అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ప్రకృతికి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి పంచభూతాత్మకమైన ప్రకృతికి మధ్య కొద్దిగా టెంపరేచర్ ఉష్ణోగ్రత పీడనం తేడా ఉంటాయి అనమాట తత్ప్రభావం చేత ఆ పిల్లవాడు శబ్దం చేస్తాడు ఆ శబ్దం చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆ శబ్దం చేయకపోతే ఉదాహరణ వాయువు యొక్క ప్రేరణ వికాసం జరగదు అప్పుడు కంఠగతమైనటువంటి ప్రాణం ఊర్ధ్వగతి చెంది సహస్రారంలో ఉన్న ఈశ్వరహంసలను అందుకోలేదన్నమాట ఈ జీవహంసలు ఆ ఈశ్వరహంసందుకుంటేనే వాడు బతికేది అప్పటి వరకు తల్లి గర్భంలో ఆ ఈశ్వరహంసలు పనిచేస్తూ ఉంటాయి నాభీకంధం ద్వారా కానీ బయటికి రాగానే స్వీయ శ్వాసకి ఆ ఈశ్వరహంసలు ఈ జీవహంసల అనుసంధానం అవ్వాలన్నమాట ఆ అవ్వడము ఆ శబ్దం చేయటం అట్లా ప్రాణాపాన సమాన యానవాయువులు కలిసి ఉదాహరణ వాయువును ప్రేరేపించి ఊర్ధ్వగతి చెంది సహస్రారంలో ఉన్నటువంటి ఈశ్వరహంసలతో అనయమున జీవాత్మ చదివెడు తారకము చూపెరువెవరెనన్నాడు కాబట్టి అలా బ్రహ్మదండిలో పైకి కిందకి సెరిబ్రోస్పైనల్ స్వాదం పైకి కిందకి తిరుగుతుంది ఆ ప్రాణశక్తి యొక్క పూర్ణ వికాసం ఏర్పడి ఆ పిల్లవాడు శబ్దం చేశాడు అమ్మయ్య ఇదంతా కలిపి ఆ మొదటి ఐదు నిమిషాల్లో జరుగుతుంది ఆ ఐదు నిమిషాల్లో ఆ పిల్లవాడు కనుక శబ్దం చేయకపోతే వాడిని తల కిందలుగా వెనకాల కొట్టి పైన కొట్టి ఆ ట్రకియా అంటే గొంతు భాగంలో ఏమైనా అడ్డుపడ్డ అని వాటన్నింటినీ క్లియర్ చేసి అలాగే శ్వాసరంధ్రాలను క్లియర్ చేసి అలా ఈ ఎలిమెంటరీ కెనాలంతా శుభ్రపరచారన్నమాట పరిచి ఇక వాడు ఎలా వాళ్ళ వాడితే ఏడిపించాలి ఏది లేకపోతే వాడికి వేడి నీళ్ళు కొడతారు అట్టా అన్ని ప్రయత్నాలు చేస్తారు చివరికి వాడు శబ్దం చేస్తాడు అప్పటి నుంచి మొదలు పెట్టాడు అంటే ఇది తెలుసుకోవడం ప్రక్రియ ఇక్కడ మొదలైంది ఎక్కడికి మొదలయ్యి ఇక్కడ ఎక్కడికి పూర్తయిపోతుందయ్యా అంటే శరీరం వదిలేయడానికి సిద్ధపడిపోయాడు మరణ వేదన ప్రారంభమైపోయింది గేట్లు తెరుచుకున్నాయి టిక్కెట్ జరిగింది ఒక్కొక్క వాయువు పడిపోవడం మొదలు పెడుతుంది కాబట్టి ప్రాణాపాన సమాన వ్యానోదాన వాయువులలో మొట్టమొదట పడిపోయేది అపాన పడిపోవడం ప్రారంభం విసర్జక అవయవాలు పడిపోతాయి విసర్జక అవయవాలు పడిపోగానే ధారకం ఆగిపోతుంది అంటే ఇన్ ఆగిపోతుంది అవుట్ ఆగిపోతే ఇన్ ఆగిపోతుంది ఆహారం తీసుకోవడం ఆగిపోతుంది ఇక అప్పుడేమైంది ప్రాణం అపానం సమానం వ్యానం ఈ నాలుగు ఒకదానికోటి లింక్ పడి ఉంటాయి అనమాట ఇంకా వాడికి తెలివి ఉంటుంది పనిచేస్తూ ఉంటుంది వాడేదో భావాలు జరుపుతూ ఉంటాడు వాడేదో సైకలు చేస్తూ ఉంటాడు వాడి సైకిల్కి ఏం అర్థం ఉండదు మధ్య మధ్యలో ఏదో ఉదాహరణ ప్రభావం చేత ఏదో సన్నగా గొణిగినట్టు మూలిగినట్టు ఎవరినో పిలిచినట్టు ఏదో భ్రాంతిలో ఉన్నట్టు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆ కళ మరణవేదన అనే కళ జరుగుతూ ఉంటుంది అప్పుడు వాడి సినిమా వాడికే చూపిస్తూ ఉంటారనమాట అప్పుడు మిగిలిన కాలంలోనేమో ఎవరెవరో నటించినటువంటి సినిమాలు చూస్తాడు మృత్యుకాలంలో తన సినిమా తనకే చూపిస్తారనమాట అప్పుడు ఆటపాట మాట అన్నీ వాడివే ఉంటాయి అది కూడా ఒక కల జరుగుతుంది ఆ మరణవేదన ఇలా మెల్లగా అపాన పడిపోతుంది ఆ తదుపరి సమాన పడిపోతుంది సమాన వాయువు పడిపోతే ఇంకా నాభీ కంధం పైకి ప్రయాణం ప్రారంభమైపోతుంది నాభీ కంధం పైకి ప్రయాణం ప్రారంభమైపోతే మెల్లగా ఊపిరితిత్తులలో నీరు చేరిపోతుంది కిడ్నీలు పనిచేయడం ఆగిపోతాయి ఆగిపోయి ఊపిరితిత్తులోకి నీరు చేరిపోతుంది మెల్లగా హృదయ స్పందనలు తగ్గిపోతాయి ఇలా సమాన వాయువు ఏదైతే డెబ్భై రెండు వేల నాడులకు ప్రాణశక్తిని పంచేటటువంటి అన్నరసాన్ని ప్రాణశక్తిగా మార్చి పంచేటటువంటి సమాన వాయువు విరమణతో కంఠగతానికి వచ్చేస్తాడు ఇక కంఠగతమైనటువంటి ఉదాహరణ వాయువు పడిపోతుంది విరమిస్తుంది ఇక మూలగడమే తప్ప శబ్దం పైకి నేను చాలామందిని చూసా ఈ స్థితిలో వాళ్ళు అట్లా చూస్తూ ఉంటారు కళ్ళలో భావం ఉంటుంది ఈశ్వరహంసలు పనిచేస్తూనే ఉంటాయి మెదడు పనిచేస్తూనే ఉంటుంది బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది ఇంకా వ్యానవాయువు విరమించలేదు కాబట్టి ఆ కళ్ళల్లో వేదన ఉంటుంది ఆ దుఃఖం కళ్ళల్లో ఏర్పడుతుంది ఆ అసంతృప్తి వాళ్ళ యొక్క భావజాలంలో కనబడుతుంది ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ముఖం ద్వారా బాడీ లాంగ్వేజ్ అంతా కనబడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళ కిందకి ఇక ఉదాహరణ వాయు స్థానం దాకా కంఠగతంగా ప్రాణం వచ్చేస్తే అది కింద గదిగదిగా కాబట్టి ఇక తులసితో తులసి తీర్థం ఒకటే ఆధారం ఇంకా వేరే ఏమీ లేవు ఈ తులసి తీర్థం మాత్రం పోయి ఇక అంతకుమించి చేయగలిగిందేమీ లేదంటారు ఇక మెల్లగా ఆ వ్యానవాయువు విరమించేస్తుంది వ్యానవాయువు విరమించగానే కళ్ళు మొదలు పెడిపోతాయి ఇక కళ్ళు తెరుచుకో జ్ఞానేంద్రియాలన్నీ మూసుకుపోతాయి వ్యానవాయువుతో ఈ జ్ఞానేంద్రియాలన్నీ ముడిపడి ఉంటాయి మెల్లగా అవి విరమించేస్తాయి విరమించేస్తే తట్టినా కొట్టినా పిలిచినా ఏమి పలకడం పోయాడా అంటే ఇంకా పోడు ఉంటాడు అక్కడే ఉంటాడు ఎందుకంటే ప్రాణం విరమించాలి కదా మరి ఆ విరమించేంత వరకు మృత్యువేదనను అనుభవించవలసిందే మరణ వేదనను అనుభవించవలసిందే ఇట్లా వ్యానవాయువు విరమించగానే జాగ్ర జాగ్రత్త అవస్థ శాశ్వతంగా విరమించేస్తాడు ఇంకెప్పటికీ మెలకువలకు రాడు అథవా ఒకవేళ ఉన్నా వాడి కళలో వాడు ఉంటాడు అంతే వాడు ఏ కళలో ఉన్నాడో వాడికి తెలియాల్సిందే చెప్ప ప్రపంచంలో ఎవడికి తెలియదు మహా తెలిస్తే ఈశ్వరుడికి ఒకడికి తెలియదు కాబట్టి ఈ వ్యానవాయువు విజృంభణ చేతేమో జీవితం అంతా తెలుసుకోవడం పనిచేస్తుంది వ్యానవాయువు యొక్క విరమణతో జ్ఞాన జ్ఞానం విరమించేస్తుంది ఇట్లా విరమించిన తర్వాత జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు అతని యొక్క గుణాలు పనిచేయడం మొదలుపెడతాం బుద్ధి ఆఖరికి విరమించేసేది ప్రాణంతో బుద్ధి అనమాట ఆ విజ్ఞానమయ్య కోశం విరమించేస్తుంది ప్రాణము బుద్ధి ఈ రెండు చాలా ప్రధానం మానవుడికి విరమించేటప్పుడు ఆ బుద్ధి కర్మానుసారిణి ఇది సూత్రం కర్మను అనుసరించి బుద్ధి పనిచేస్తుంది ఇది నీ శరీరంలోనూ ఉండగా తెలుసుకోవాలి మానవుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇది తెలుసుకోవాల్సింది తెలుసుకోవడం అంటే ఇది తెలియడం అంటే ఇది జ్ఞానం అంటే ఇది కర్మ చేత బుద్ధి ఎలా ప్రేరేపించబడుతోంది అనేది తెలుసుకుని బుద్ధి చేతే కర్మ యొక్క సంగత్వాన్ని సంబంధాన్ని అధిగమించాలన్నమాట దాటాలి ఎందుకంటే అలా దాటితేనే ముక్తుడు అవుతాడు లేకపోతే అవ్వడం కాబట్టి కర్మబంధం ఎవరికి ఉంది అంటే బుద్ధికి ఉంది విజ్ఞానం కోశానికి ఉంది కారణం ఏమిటంటే ఆనందమయ కోశం యొక్క అపేక్ష చేత ఈ ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి మూడు రోజుల పాటు పులిసిపోయిన మధ్యగా బాగుంటాయా ఎవరినైనా అడిగితే ఉంటారు అవి బాగోవండి అలా జాగ్రత్తగా గమనిస్తే అదే వారి వారి గుణధర్మాల ప్రకారం తమో గుణధర్మం బాగా బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పుల్లటి మజ్జిగ అమృతములే కనిపిస్తాయి వాటితో రకరకాలైనటువంటి పదార్థాలను తయారు చేసి ఆనందపడుతూ భుజిస్తారు ఎంత బాగున్నాయో అంటాడు కారణం ఏమిటంటే ఆ గుణధర్మం అట్లాగే మత్తు అట్లాగే విపరీత పదార్థాలు అట్లా ఏవైనా సరే ఏవైనా వాటన్నింటి యొక్క ఆనంద లక్షణం దేంతో ముడిపడిపోయినప్పుడు అంటే గుణధర్మంతో ముడిపడిపోయింది తత్వం సంజాయతే అయ్యేటటువంటి ఆహారాన్ని స్వీకరించాలి మనం ఇప్పుడు అందుకని పెద్దలు ఏం చెప్పారంటే నాయన అభిషేకం చేయమనేది దేనికోసం అంటే ఆ పంచామృతాలను నిన్ను ఆహారంగా పుచ్చుకోమని చెప్పడం అంతేగాని లక్ష కడవలు వేల కడవలు కోటి కడవలు తీసుకెళ్ళి అభిషేకం పోసేయమని కాదు ఇది ఒక వైపరీత్యమైనటువంటి ధోరణ ఏర్పడింది వాటి భౌతికంలోనూ ఐహికల్లోనూ కూడా అలాగే ఉన్నారు मानवल की बालाभिषेकाले विग्रहाली बालाभिषेकाले पठाल की बालाभिषेक दे एच अने विज्ञता लेट रोज निजा की आ पंचामृत अभिषेक एटारो भगवा सत्यसाई चपे नीकू क्षीर विप्ल वे प्रती इंटा पाड़े एंता पाड़ेदये ప్రతి ఇంటి వాడు పది మందికి ఇచ్చినా కూడా వాడికి పాడి మిగిలిపోతుంది ఆ ఊళ్ళో ఎవడు ఎవరు పాడి ఎవరు తీసుకుని ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి సమృద్ధత ఉందన్నమాట ఆ సమృద్ధికి గుర్తు సత్వగుణం యొక్క సమృద్ధతకి గుర్తుగా ఆ పంచామృతాలతో అభిషేకం చేస్తుంది ఇక ఫలరసాలతో అభిషేకం కూడా అదే అర్థం ఆ సమృద్ధతకి సమృద్ధతకి గుర్తు అనమాట ఏ ప్రాంతంలో ఏ ఫలాలు పండితే ఆ ఫలాల యొక్క రసంతో ఈశ్వరుని అభిషేకించడం అది కేవలం సూచనప్రాయంగా అంటే ఎంత చెప్పారయ్యా ప్రమాణమయ్యా అంటే నాట్ మోర్ దాన్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అర్ధపావు కంటే ఎక్కువ వినియోగించకూడదు ఎందుకని అది అభిషేకం అంటే అభిషేక తీర్థం కోసం మాత్రమే అది వినియోగించదు మిగిలిందంతా నీళ్లే నీళ్లు సమృద్ధత ఎడారిలో ఇప్పుడు మనం పట్టుకెళ్ళి సహస్ర ఘటాభిషేకం చేయాలన్నామనుకోండి సహార ఎడారి పట్టుకెళ్ళి ఎడారిలో నీళ్ళ దొరుకుతాయి దొరికే అవకాశం లేదు కదా కాబట్టి ఆ సమృద్ధత దానికి చిహ్నం అనమాట ఇదంతా ఎందుకు పెట్టారు అంటే మానవులు తెలుసుకోవాలి సత్వగుణాన్ని బాగా తెలుసుకుని బాగా ఆలోచించి బాగా అర్థం చేసుకుని ఆ సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏ ఏ ఆహారాలను భుజించాలో తెలియజెప్పే విద్య అంతర్గతంగా ఇవన్నీ ఏర్పడ్డాయి వాటిని మనం భుజించాలన్నమాట మిగిలినటువంటి రాజసిక తామసిక ఆహారాలనేమో విసర్జించాలి అప్పుడు అన్నము యొక్క సూక్ష్మాంశము మనసగు కాబట్టి జాగ్రత్తగా తనను తాను తెలుసుకోగలిగే శక్తి పెరుగుతుంది ఈ రీతిగా బుద్ధి కర్మానుసారి అని తన బుద్ధి ఏ కర్మ చేత ప్రేరేపించబడుతూ ఏ గుణం చేత ప్రేరేపించబడదు ఏ స్వభావం చేత ప్రేరేపించబడుతూ ఏ రీతిగా వ్యవహారానికి దిగుతోందో గమనించి విరమించగలిగే సామర్థ్యాన్ని పొందటం అలా విరమించగలిగితే నీకు కర్మసంగత్వం పోతుంది అప్పుడు అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః పునః పునః మానవుడు ఒక పని చేయాలట ఈ పని ప్రతిక్షణము చేయాలట అంటకుండా ఉండుట అనేటుగా విరమించాలట అట్లా జాగ్రత్తగా అంటకుండా ఉంటే అప్పుడు తనను తాను ఎరగగలిగే సమర్థత వస్తుంది అప్పటి వరకు తెలియదు అప్పటి వరకు దేహమే నేను గొడవే లేదు అందులో శరీరమే నేను అంటే పరమహంస ఏమన్నారయ్యా అంటే నీకు దైవం ఎవరయ్యా అంటే ప్రాణమే నీకు దైవం ఎందుకని ఆ ప్రాణం మీదే నువ్వు కాబట్టి కాబట్టి ఆధారమే దైవం ఆధేయమేమో జీవు అంతే కాబట్టి ఆధారం అనే దైవం మీద ఈ ఆధేయమనే జీవుడు ఆధారపడి ఉన్నాడు ఇలా జాగ్రత్తగా ఆధార ఆధేయ విమర్శ చేయాలి త్రిగుణాత్మకమైన విమర్శ చేయాలి ఆధార ఆధేయ విమర్శ చేయాలి అలాగే కార్యకారణ కర్తృత్వ విమర్శ చేయాలి కార్యకారణ కర్తృత్వ విమర్శ చేసి అభిమానాన్ని పోగొట్టుకోవాలి అట్లా పోగొట్టుకుంటేనే తనను తాను గుర్తెరగడం అనేది సాధ్యం అభిమానం అనేది ఉన్నంత వరకు నేను శరీరాన్ని ఇది నిర్ణయంగా తెలుసుకోవాలి దేహాభిమానము కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము ఈ అభిమానం ఈ రీతిగా మనలో పనిచేస్తుంది వీటిని జాగ్రత్తగా విరవించాలి కాబట్టి తాను ఎరుగదెప్పుడు ఏమిటి తానెరుగదు ఎప్పుడు అంటే తనువుతో వచ్చింది కదా ఈ ఎరుక ఈ ఎరుక నీకు దేంతో మొదలైంది గుర్తెరగడం అనే గొడవ మొదటిసారి శబ్దం చేసావే పుట్టగానే అప్పుడు మొదలైంది ఎప్పుడు పడిపోయింది మృత్యుకాలంలో వ్యానవాయువు పడిపోయి చిట్ట చివరిదైన ప్రాణవాయువు విరమణకి విజృంభించినప్పుడు అప్పుడు వదిలేసింది కాబట్టి తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువనుచూ తనను తానని ఎరుగును ఈ రెండు సంఘటనల్లో చూసేటప్పటికిప్పుడు మనకేం తెలిసింది శరీరంతో పాటు వచ్చాడు ఒకడు వచ్చినవాడు శరీరాన్ని వినియోగించుకుంటున్నాడు వ్యవస్థలని వినియోగించుకుంటున్నాడు సందేహం లేదు కానీ శరీరంతో పాటు తెలివి పనిచేస్తుంది కాబట్టి నీ స్వరూపం తెలివి నీ యొక్క పనిముట్టు శరీరం కాబట్టి తెలివి పనిముట్టు కలిసి కూడా పనిచేస్తున్నాయి తెలివి తెలివిగా కూడా పనిచేస్తుంది తెలివి గౌణంగా పనిచేసినప్పుడు పనిముట్టు సామాన్యంగా ఉంది పనిముట్టు గౌణంగా పనిచేసినప్పుడు తెలివి సామాన్యంగా ఉంది దీనికి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఫుట్బాల్ ఆటం ఉందనుకోండి ఫుట్బాల్ ఆడాలంటే మరి బాగా సామర్థ్యం ఉండాలి బాగా బలం ఉండాలి మరి అటు ఇటు బాగా పరుగులెట్టాలి కిలోమీటర్ల తరఫున వేగంగా పరుగులెట్టాలి బాల్ మీద దృష్టి ఉంచాలి గోల్ మీద దృష్టి ఉంచాలి ఇలా రకరకాల పనులని ఇన్నింటినీ ఒకేసారి చేయాలి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమండి సోహం ధ్యానం ఈ ఫుట్బాల్ ఆడేటప్పుడు నువ్వు చేయగలుగుతావా అని ఆయన అని అడిగాను ఏమంటే నన్ను ఇప్పుడు ఫుట్బాల్ ఆడమంటావా ధ్యానం చేయమంటావా అని అడుగుతాడు అంటే ధ్యానం చేయడం వేరే ఫుట్బాల్ ఆడటం వేరే అనేటటువంటి దృష్టికోణంతో తెలిసాడు వివేకానందుడు ఏమన్నాడంటే అలా కాదయ్యా ఆయన ధ్యాస బాల్ మీద పెట్టాడా లేదా ఎక్కడ ఆడుతున్నా కోర్టులో ఎక్కడ పరిగెడుతున్నా ధ్యాస బాల్ మీదే పెట్టాడా లేదా ధ్యాస గోలు మీదే పెట్టాడ లేదా కదా కాబట్టి ధ్యాసే ధ్యానం కదా అటువంటిప్పుడు వాడు ధ్యానం చేస్తున్నాడు కదా సోహం ధ్యానం ప్రత్యాంగ ఎందుకు చేయాలి అన్నాడు కానీ దానిని ధ్యానపూర్వకంగా అభిమానరహితంగా సాక్షిపూర్వకంగా గనక చేసినట్లయితే ఫుట్బాల్ ఆట కూడా ధ్యానంగా మారిపోతుంది అన్నారు వివేకానందం స్వామి వివేకానంద అంటే ఏ పనినైనా మనం గనక అభిమానరహితంగా సాక్షిగా ఉండి గనక చేసినట్లయితే మమత్వాన్ని ఆహాన్ని గనక మనం విడిచినట్లయితే ప్రయత్నించి విడవాలి వాటంతట పోగు సుమి ప్రయత్ని విడవడం అనే మాట మాత్రం ప్రయత్నించి విడవాలి ఇక జ్ఞానం అంటావా అది వెలిగేది ఈశ్వర అనుగ్రహం చేత అది రెప్పపాటులోనే జరుగుతుంది నీకు ఒక ఐడియా రావడానికి ఎంత టైం పడుతుందంటే రెపపాటే పడుతుంది ఐడియా రాకుండా బర్ర బతుల కొట్టుకున్నంతసేపు అజ్ఞానమే కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే జ్ఞానం ఆగంతుకం కానీ జ్ఞానం ఆగంతుకం దానికి తగినటువంటి చిత్తశుద్ధిని తగినటువంటి ఏర్పాటుని తగినటువంటి ప్రిపరేటరీ కండిషన్స్ అన్నీ తయారవడానికి మాత్రం అధికారిత్వాన్ని పొందడానికి అర్హతను పొందడానికి మాత్రమే సమయం ఇలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ శరీరాన్ని ఉపయోగించి మనం చేసే ప్రతి పనిని నిష్కామ కర్మగా నిరపేక్షంతో సాక్షిగా చేస్తే అప్పుడు అది ఈశ్వరీయమైన కర్మగా మారుతుంది కర్మ రెండు పద్ధతులుగా ఉంది రెండు ముఖాలతో ఉంది ఒకటి ఏంటి అంటే వ్యష్టి భావన నామరూపాలకు లొంగినటువంటి వ్యష్టి భావనతో కూడినటువంటి జీవభావపు కర్మ ఇది కూడా కర్మే రెండో పద్ధతి ఉంది సమిష్టి ధర్మానికి సంబంధించి దివ్యమైనటువంటి ఈశ్వరీయమైనటువంటి నిష్కామైనటువంటి నిరపేక్షమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి కర్మ ఇది బ్రహ్మకర్మ కాబట్టి ప్రతి చోట పూజ ప్రారంభించేటప్పుడు ఏం చెప్తున్నావు బ్రహ్మకర్మ సమారథే ఆ సృష్టి ప్రారంభించేటప్పుడు బ్రహ్మ ఒక కర్మ చేసాడు దానికి సృష్టి కర్మ అని పేరు అలాంటి కర్మ చేస్తున్నాడు దైవీ కర్మ చేస్తున్నాడు ఈశ్వరీయమైన కర్మ చేస్తున్నాడు అంటకుండా చేస్తున్నాడు సాక్షిగా ఉని చేస్తున్నాడు అభిమానం లేకుండా చేస్తున్నాడు కర్త భోక్త లేకుండా చేస్తున్నాడు తాననే గుర్తుతో చేస్తున్నాడు నేను దేహాన్ని కాదనే నిర్ణయంతో చేస్తున్నాడు నేను ఆత్మస్వరూపుడుననే స్వరూప జ్ఞానంలో నిలకడ చెంది ఇది కూడా ధ్యానమే ఇది సహజ ధ్యానం కాబట్టి ఇలాంటివన్నీ చెయ్యాలంటే ఇప్పుడు తను ఉండాలా వద్దా ఉండాలి కాని తనువేమో సామాన్యం సాధన సాధ్యము జ్ఞానము గౌణం వాటికి ప్రాధాన్యత పెరిగింది వీటికి ప్రాధాన్యత తగ్గింది అంటే నియమ ఎంతగా సహజమైందయ్యా అంటే ఇంకవి నిన్ను నీ సాధనకి శరీరం అడ్డ వచ్చే అవకాశం లేదు కూర్చోమంటే కూర్చుంటుంది లేవమంటే లేస్తుంది పడుకోమంటే పడుకుంటుంది ఎలా వంగమంటే అలా వంగుతుంది పరిగెట్టమంటే పరిగెడుతుంది నిలబడమంటే నిలబడుతుంది తాగమంటే తాగుతుంది తినమంటే తింటుంది పడుకోమంటే ఏం చేయమంటే నీ ఆజ్ఞను అనుసరించి చేస్తుంది అంతే ఎలా అయితే జంతువులకి ట్రైనింగ్ ఇచ్చి వాటి రకరకాల పనులు చేయిస్తున్నామో అట్లా నిబద్ధత కలిగినటువంటి మానవుడు ఈ శరీరంతో అలాంటి పనులన్నీ చేయించగల అలా చేయడం ఎందుకోసం అయ్యా అంటే తనను తాననీ తనను తానెరుగుట ఇదే బ్రహ్మానుసంధానం అంటే అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమశి మహావాక్యోపదేశం తర్వాత శిష్యునిలో ఏర్పడేటటువంటి మహావాక్య చతుష్టయ వివేకం అనుబంధ చతుష్టయం ఇవి నాలుగు అవి నాలుగు వీటి ద్వారా సమిష్టి ధర్మాలనే సమిష్టి సిద్ధాంతాలని బాగా ఎరిగి వాటికి సాక్షి అయినటువంటి బ్రహ్మము నేనని భావించి ఇక ఎప్పటికీ దేహాదాత్మ్యతా బుద్ధిలో పడిపోనటువంటి ముక్త స్థితిలోకి చేర తనుగాసిన మీదట తన నా దేహమును రెంటినీ తానుగదపుడూ ఈ శరీరం యథావత కాలంలో అది అరక్షణమైన ఆరు రోజులైనా ఆరు నెలలైనా ఆరు సంవత్సరాలైనా ఇలా సంవత్సరాల తరబడి మరణవేదన అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు అనాయాస మరణం చెందేవాళ్ళు కూడా ఉంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ పోయేవాళ్ళు ఉంటారు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన మహర్షే విజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధించాడు బ్రహ్మాండాన్ని పరిశోధించాడు గొప్ప విజ్ఞానాన్ని భారతీయుల ద్వారా అందరికి అందించాడు ప్రపంచంలో మానవాళికి ప్రతి స్కూల్కి పిలిచిన ప్రతి స్కూల్కి వెళ్ళారు ఆయన స్వయంగా వెళ్ళారు పిల్లలందరినీ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేసి ఆఖరి శ్వాస కూడా ఆచార్యుడుగానే శ్వాసను విడిచాడు చాలా గొప్ప విషయం అండి ఆచార్యుడు ఆచార్యత్వం లభించడం అంత సులభం కాదు ఆచార్యుడు అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టంచా అనేటటువంటిది సూత్రం కాబట్టి వారికి బాగా తెలుసు భగవద్గీత ఉపనిషత్తులు శివానందమూర్తి గారి శిష్యులు కాబట్టి వారు జీవన్ముక్తులు మహర్షులు నేటి కాలంలో మహర్షి అంటే అబ్దుల్ గారే వారి సామాన్య జీవనం వరికే ఆస్తి లేదు వారికి సంబంధించినవి లెక్క వేస్తే ఓ సూట్ బట్టలు కూడా వారి పెన్షన్ వగైరాలు అన్నీ అన్నీ కూడాను సంస్థలకు రాసి ఇచ్చేసారు అట్లా పూర్ణమైనటువంటి త్యాగిగా జీవించాడు ఆయన బ్రహ్మచర్యంతో జీవించాడు నైష్ఠిక బ్రహ్మచర్యం సన్యాసమే స్వీకరించక్కర్లేదు సన్యాసిగా జీవించడం చాలా ముఖ్యమని నిరూపించేది వీధి దీపాల కింద చదువుకున్నారు కానీ భారతదేశ రాష్ట్రపతి ब दे युका बुद्धि कर्मासारी अभी वधिगमी चूपटे निजा की वारी प्रार्थ कर्म विशा चूस्ते अत्यंत निरपेद कुटो वीधि दीपाल दर चकन दार्धक कर्म प्रार्थ कर्म अर्मू कुर्चुने संस्कृति काम सिद्धांता बध्ययन चशार तन ओक्कर सामर्थ्यों कर्म ने अधिगमन विज्ञात कर्म अध अधिगम అధిగమించారు అలా మహనీయుల యొక్క మార్గదర్శకత్వంలో జీవించారు తాను జీవించినంతకాలం పది మందికి మార్గదర్శకంగా జీవించాలనేటటువంటి ఆచార్యత్వాన్ని స్వీకరించారు మరివారు మహర్షి కదా మనం కూడా మన కళ్ళ ముందే ఉన్నటువంటి ఆ మహర్షిని గుర్తించి మనం కూడా అటువంటి పూర్ణత్యాగంతో మహర్షి వలె జీవించవచ్చు కదా ఎప్పుడో ఏదో విశ్వామిత్రుడు అనేక రకాల అస్త్రాలను ఉపయోగించాడంటారు ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం ఇవాళ కాలంలో మనవాళ్ళు కూడా కనిపెట్టారు అగ్ని అగ్ని క్షిపణి ఆయన కనిపెట్టిందే పృథ్వీ క్షిపణి క్షిపణి వ్యవస్థనంతా ఆ కనిపెట్టింది నేటి కాలంలో అవే బ్రహ్మాస్త్రాలు బ్రహ్మాస్ క్షిపణి క్షిపణిని కూడా ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే మన సృష్టిలో ఎంతోమంది మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు వారికి పునాది వేదాంతం వారికి పునాది తిరుక్కురల్ అనే గ్రంథమని వారు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాల శాంతి సదస్సులో చెప్పారు ఏం చెప్పారంటే ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుని ఒక చేతిలో శాంతి మంత్రాన్ని పట్టుకున్నటువంటి సంస్కృతి మాది శ్రీరామచంద్రమూర్తిని స్వీకరించాం ఒక చేతిలో కోదండం ఉంది ఆయనకి ధను ఉంది మరొక చేతిలో ఆ భయహస్తం ఉంది కానీ ఇవాళ ఏమంటున్నామంటే ప్రతి వాడి దగ్గర గన్ను ఉండాలి ఆ గన్నుతోటి శాంతి మంత్రం చెప్పాలంటే ఎట్లా వీలవుతుంది కాబట్టి ఒక వ్యక్తి బాగుపడాలి ఒక సంఘం బాగుపడాలి ఒక సమాజం బాగుపడాలి ఒక గ్రామం బాగుపడాలి ఒక దేశం బాగుపడాలి ఈ క్రమంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటే వ్యక్తిని సంస్కరించకుండా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మాటలు ఎన్ని చెప్పినా ఏం లాభం లేదు అని తిరుక్కురలు చెప్తాయి ఇది చాలా గొప్ప గ్రంథం భారతీయ సంస్కృతి వ్యక్తి తప్పనిసరిగా సదాచారాన్ని కలిగి ఉండాలి అని చెప్తుంది నువ్వు ఏ పరిస్థితులైనా ఉండవచ్చు కాక బ్రహ్మచారి కావచ్చు వానప్రస్తుడు కావచ్చు గృహస్థు కావచ్చు సన్యాసి కావచ్చు సదాచారాన్ని మాత్రం విడనాడకూడదు ఎక్కడైనా సరే సదాచారాన్ని విడిచావా వెంటనే దురాచారం వచ్చి కూర్చుంటుంది ఆ తమకు గుణం వచ్చి కూర్చుంటుంది ఆ ఆసు లక్షణాలు వచ్చి కూర్చుంటాయి అప్పుడు ఎవరో ఏదో నిన్నేం చేయకర్లా నీ బుద్ధిలోనే ఆసురీద గణాలన్నీ నీ బుద్ధిలోనే స్థానం ఏర్పరచుకోండి ఆ బలహీనత వచ్చేస్తుంది అవి ఆశ్రయం వచ్చేస్తుంది ఆశ్రయం వచ్చేసి చివరికి వాడు కూడా ఒక భూతము వలె వాడు కూడా ఒక పిశాచము తయారవుతాడు సశరీరి అయిన భూతం సశరీరి అయిన పిశాచము తయారవుతాడు ప్రయోజనం వాడి వల్ల కాబట్టి వాడికి వాడు ఉపయుక్తం కాదు సమాజానికి ఉపయుక్తం లేదు ఇటువంటి నిష్ప్రయోజనమైనటువంటి జీవనాన్ని ప్రతిపాదించేటటువంటి పద్ధతి కాదు వేదంది కానీ వేదాంతానిది కాబట్టి ఇందులో అందుకే చెప్తున్నారు స్పష్టంగా తానెరుగదెపుడు ఆ మృత్యు కాలంలో శరీరాన్ని విసర్జించేసిందండి ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఎరుక లేదు తనకి సంబంధించిన ఎరుక లేదు ఎడిపోయిందయ్యా మరి తానైన స్థితిలోకి పోయి మరలా ఓ మూట తెచ్చుకో ఆ మూటతో మరలా శరీరంలో ప్రవేశిస్తాం కాబట్టి తానెరుగ దెబ్బుడు అదిగనుక తా లేనేలేదెపుడు కాబట్టి దీన్ని ఏ స్థితికి చేర్చొచ్చాయా ఇక్కడ లక్ష్యాన్ని సూచిస్తున్నాను శరీరంలో ఉండగానే నువ్వు గనక ఈ ముక్తావస్థని ఈ విముక్తిని ఈ విదేహముక్తిని ఈ మోక్షస్థితిని ఈ జన్మరాహిత్య స్థితిని అసలు జన్మే లేని స్థితిని అసలు ఎరుకే లేని స్థితిని గనక నువ్వు గనక తెలుసుకున్నట్లయితే నిలకడ చెందినట్లయితే సహజమైనట్లయితే అప్పుడు అసలు నీకు దీంతోనూ పని లేదు తోను పని లేదు పెండాండంతోనూ పని లేదు బ్రహ్మాండంతోనూ పని లేదు నీకు ఈ రీతిగా ఎదగమని చెప్తున్నారు అనుమానరహితమిందు అచలమున్నది కాబట్టి ఎరుక ఎప్పుడూ లేదు అనుమానరహితంగా చెప్పబడుతోంది అచలమే ఉన్నది కదలని లేదో అదే ఉన్నది అంతే కదిలేవన్నీ లేనివే కంటే ఈ కంటే అనేది చాలా ముఖ్యం తల్లి మనల్ని కంటేనే కదా మనం ఈ భూమి మీదకి వచ్చాము కాబట్టి కనడం అనే పని అక్కడి నుంచి మొదలయం కంటే అంటే అర్థం ఏమిటంటే ప్రసవ వేదన అనుభవించి కనడం కాదు తనలో తన గర్భస్థ శిశువుని తాను చూడాలి చూడాలి చూడాలి అనే తపన చేత వచ్చినటువంటి ప్రసవ వేదనని కూడా అధిగమించి తల్లి ఆ శిశువుని దర్శించి ఆనందపెడతావు ఇది కన్నడం అంటే నిజానికి ఆ శిశువు అప్పుడే కళ్ళు వెప్పడు కళ్ళు తెరుచుకోవు పసిపుడ్డు కదా అప్పుడే కళ్ళు తెరుచుకోవు పిడిగిళ్ళు తెరుచుకో ఏమీ కానీ ఆ నాభీకాందాన్ని ముడివేసిన తర్వాత తల్లి పక్కన పడుకో పెడతారు పడుకోబెడితే ఆ శిశువు యొక్క హృదయ స్పందన ఆ తల్లి యొక్క హృదయ స్పందన అంతకుముందు అనుసరించినటువంటి తెలివి పనిచేస్తుంది పనిచేసి ఆహా పూర్వపు హృదయ స్పందన అలాంటి హృదయ స్పందన ఇప్పుడు నాకు తెలుస్తుంది అనుకుని తల్లిని గుర్తిస్తాడు ఇది తల్లిని గుర్తించే ఇలా గుర్తించి ఆ తల్లి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పట్టుకుంటుంది ఎక్కడ ముట్టుకుంటే నలిగిపోతాడు అన్నట్టుగా పట్టుకుంటాం మెల్లగా అటు ఇటు కదిలి ఒక వేలు అందిస్తే ఆ వేలుని పట్టుకోవడానికి పిడికిళ్ళు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు పిడికిళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాడు ఈ రీతిగా తల్లిని గుర్తుపడతాడనమాట ఆ స్పర్శని ఆ హృదయ స్పందనని ఆ యొక్క విధానాన్ని ఆ ఆమె ఆధారపడి తన జీవితం ఎట్లా ఉందో తెలుసుకునేటటువంటి స్మృతి బలాన్ని ఇది కనటం అంటే ఇప్పుడు ఆ శిశువు తల్లిని కమ్మాడు అంటే ప్రసవించగానేమో శిశువుని తల్లి కమ్మది కంటే అనేది చాలా ముఖ్యం కనుట కనుట అంటే చూచుటానికి కూడా అర్థం ఉంది దర్శించుట కాబట్టి ఆ శిశువుని దర్శించింది ఆమెలో ఉన్నటువంటి ఆ మాతృకాగణ పరివేష్టితమైనటువంటి దివ్యత్వం అంతా ఆ శిశువును రక్షించడం ఎందుకు నిమగ్నం అయిపోతుంది ఇంకా ఆవిడ ప్రపంచంలో ఏమైపోయినా ఆవిడకి అనవసరం ఆవిడ ఆవిడ శిశువు అంతవరకే ఆవిడ పని ఆవిడికేదైనా చెప్పారనుకోండి ఓహో అలాగా ఏమి పట్టించుకోదు ఎవరో ఫలానా చోట ఫలానా దేశంలో అలా అయిందటండి అలాగా అని కూడా అనుకో ఎందుకని ఆవిడ ప్రపంచం అంతా ఆవిడ తెలివి ఆవిడ సర్వస్వం ఆ శిశువుని రక్షించడమే అంతటి ఏకాగ్రత ఇప్పుడు ఆవిడ ధ్యాస ధ్యానం చేయడం లేదు ఆ శైశవావస్థలో రోజుల పిల్లవాడు గంటల పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా గమనిస్తూ పెంచుతోందో ఆవిడ ధ్యాస అంతా ఆ పిల్లవాడే ఇప్పుడు ఆవిడ కూడా ధ్యానమే చేస్తాం సహజ ధ్యానం అయితే ధ్యానము సాక్షిత్వము ఎప్పుడైనవి అంటే అభిమాన రహితంగా చేయాలి ఈశ్వరానుగ్రహంగా చేయాలి నిష్కామకరమగా చేయాలి సాక్షిత్వంతో చేయాలి అదే పనిని అలా చేస్తే అప్పుడు అది జ్ఞానాన్ని ఇచ్చింది అందువలనే చూడాల అనే ఆవిడ యొక్క ఉపాఖ్యానం దేవి భాగవతంలో ఉంటుంది చదవమంట అందుకని ఆ చూడాల ఆ పిల్లలకు ఉయ్యాల ఊపేటప్పుడు జోలపాట పాడుతూ ఆత్మజ్ఞానాన్ని ఎట్లా అందించింది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తల్లులందరూ తప్పక తెలుసుకోవాలని చెప్తారన్నమాట అందుకని ముందే చదవమంటారు పిల్లవాడు గర్భస్థ శిశువై ఉండగానే భాగవతం దేవి భాగవతం రామాయణం ఇటాది ఇత్యాధులన్నీ చదవమంటారు చదివితే ఇట్లాంటి ఉత్తమమైనటువంటి చరిత్రలు కథలు తెలుస్తాయి అలా ఆత్మజ్ఞాన పిల్లల్ని పెంచే అవకాశం వస్తుంది ఇది కూడా కనటమే అంటే ఆ పిల్లవాడిలో ఈశ్వర స్వరూపాన్ని కనుటా చూచుట బాలరాముడు బాలకృష్ణుడు బాలా త్రిపుర సుందరిగా చూస్తాం అది కూడా కనుటే అట్లాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ ఇది కూడా కనుటే అలా చూడటం అలా ఉపచారాలు చేయటం అర్ధనారీశ్వర తత్వం అది కూడా కనుటే గురు శిష్య సాంప్రదాయం సద్గురుభ్యో నమో నమ సహ సహస్రధ సర్వదా సద్గురువుకి శరణాగతుడై జీవించటం అది కూడా కనుటే గురు శిష్య అన్యోన్య దర్శనం అని అన్యోన్య దర్శనం అనేది కూడా కనటమే ఇక చిట్ట చివరి కనటం ఒకటి ఆ కనటం ఏమిటంటే బయలు దర్శనం ఆ బయలు దర్శనం కనుక అయితే పరిపూర్ణ దర్శనం అని పేరు జరిగింది కాబట్టి ఆ పరిపూర్ణ దర్శనాన్ని అందించే వాళ్ళని పరిపూర్ణ దర్శనాచార్య అని సంబోధిస్తూ ఉంటారు అట్లా ఆ పరిపూర్ణ దర్శనమే ఆఖరి కంటే కంటే తన తల పోయా తన కేసి ఇప్పుడు జననన నుంచి మరణం వరకు సృష్టి నుంచి లయం వరకు పంచశక్తులు పంచబీజములు పంచ బ్రహ్మలు పంచతన్మాత్రలు మరి అపంచీకృతమైనటువంటి కోటస్థం ఇవన్నీ కలిపినటువంటి బ్రహ్మాండము గురించి కానీ లేక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విషయేంద్రియాలు ప్రాణేంద్రియాలు వాటికి సాక్షిగా ఉన్న జ్ఞాత గురించి కానీ లేక పరశివము కళ కాలము చిత్తు తమస్సు అనే అనంత విశ్వానికి సంబంధించింది కానీ ఈ మూడింటిలో ఎక్కడైనా సరే నేనుకు మూలమున్నదా అని వెతికి చూస్తే మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు తనకు మూలమే లేదు తానే లేదు అని నిర్ణయమైన తర్వాత ఇప్పుడు తనను తాను భావించుట తనను తాను ఆరాధించుట తనను తాను నిలబెట్టుకొనుట తనను తాను పడగొట్టుకొనుట ఈ పని అంతా సిగ్గుగా అనిపించటంలే పిల్లల ఆటల పోలిక వలె కాబట్టి అలాంటి బయలు దర్శనం పరిపూర్ణ దర్శనం కలిగినటువంటి స్థితిలో దృఢీకరించబడి ఎరుక విడిపించబడినటువంటి వాడికి తన మాట తల పోయా తనకే గై ఇలా ఎందుకు చెప్పాడంటే మనం బాల్యంలో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తాం అజ్ఞానం చేత చేస్తాం ఆ అజ్ఞానం చేత చేసిన పనులని మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళా అటువంటి తలపులు అటువంటి ఆలోచనలు అటువంటి సందర్భాలు ఎవరైనా గుర్తు చేశారనుకోండి ఇట్లా చేసేవరా అంటే మహా సిగ్గుపడిపోతాడు వాడు ఎందుకు సిగ్గుపడిపోతున్నవరాయన అంటే ఆ అజ్ఞానానికి ఇప్పుడు జ్ఞానమే ఉంది కహానీ మరలవాటిని తలపోయడంతో కహానీ మరలవాటిని తలపోయడంతో ఆ తలపుల వల్ల వచ్చినటువంటి సిగ్గు ఈ సిగ్గుకి హ్రీం అనే బీజ అనే బీజాక్షరంతో సంబంధం ఉంది హ్రీమతి అంటారు అంటే సిగ్గరి తనకు తాను తన గురించి తాను తెలుసుకొని తానే లేనివాడనని తెలుసుకొని తాను ఉన్నాను సర్వకాలము ఉన్నవాడను అనేటటువంటి భ్రాంతికి లొంగి తాను చేసిన జీవితం అంతా గుర్తు తెచ్చుకున్నప్పుడు తల సిగ్గు వలన వంగిపోయిందట అలా జాగ్రత్తగా అలా జాగ్రత్తగా తాను లేననే నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి తనను తానుగాదెపుడు అది కనుక తా లేనే లేదప్పుడు ఒకసారి తాను లేనటువంటి స్థితిని కనుక తెలుసుకున్నటువంటి వాడై కన్నటువంటి వాడై దృఢీకరించబడినటువంటి వాడై కలలో దోచిన శరీరములు ఎలాగో అలాగే అనే పంచదశి నిర్ణయం చేత దృఢీకరించబడిన వాడై స్వప్నే ప్రదీయమానాని చ రూపాన్ని యథాతథా కర్పూర దీపకళిక సంయోగం జ్యోతి రూపం యథాతథా అనే హారతి కర్పూరంగా హరించుకుపోయినటువంటి వాడెవడైతే ఉన్నాడో తనకు తా హరింపు హరింప చేసుకున్నవాడెవడున్నాడు వాడు ఎప్పటికీ పుట్టని एपटी पोनीवाड़ चल हरी ओरभ्यो नम हरी ओण मदम ओण्चत పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవతిష్ట సహనాభవతు సహనోభునక్కు సహవీ కరవాహై తేజస్వి వధీతమస్తు మా విద్విషావహై ఓ శి శాంతి శాంతి స్వురు నిజగరు పరమగురు పరష్ిగరు సద్గరుపబ్రహణే ఓం హరి ఓ శ్రీగరుభ్యో ఓం.